సమే ధీరో విజ్ఞా ప్రజ్ఞా బ్రాహ్మణ నానుధ్యాయా బహూన్ శబ్దా వాచో విజ్లాపనం హితత్ వెరి నైస్ వెరి నైస్ మంత్ర ధీర అంటే వివేకీ వివేకముగలవాడు తమేవ ఆత్మానం విజ్ఞాయ ఆత్మస్వరూపమునే తెలుసుకుని ప్రజ్ఞాం కుర్వీక అంటే ప్రజ్ఞను చేయవలను ప్రజ్ఞను చేయవలను అంటే అక్కడ ఏమని చెప్పారంటే విజ్ఞాయ అంటే శ్రవణ మననముల ద్వారా తెలుసుకుని ప్రజ్ఞాం కుర్వీత నిధిధ్యాసనము చేయవలెను దాని ఎందు నిష్టను కలిగి ఉండవలను ఇప్పుడు విజ్ఞాయ ప్రజ్ఞాకువేత విజ్ఞానం పొంది ప్రజ్ఞను చేయవలేను అంటే ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ జరిగి స్టూడెంట్స్ కూడా మ్యాస్టర్ చెప్పిన క్లాస్ అటెండ్ అవుతారు ఆ క్లాస్లో ఏదో బై బైనామియల్ తీరమో మల్టీనామియల్ ఏదో కఠినంగా ఉండే తీరం ఒకటి చెప్తారు చెప్తే వీళ్ళు జాగ్రత్తగా విని నోట్స్ రాసుకుని అర్థం చేసుకుని చేస్తారు అప్పుడు ఇంటికి వెళ్ళి చేస్తారు దాన్ని మననం చేసుకుని అల్టిమేట్గా దాని మీద ఏ ప్రశ్న ఏ రకంగా అడిగినా కూడా దాన్ని చెప్పగలిగే స్థితికి చేరుకుంటారు కటీజ్ ప్రజ్ఞాంతృత అటువంటి ప్రజ్ఞని వాడు సంపాదించుకోవాలి ఆ విధంగానే ఆత్మశాస్త్రం విషయంలో కూడా మనం ముందుకు వెళ్ళాలి ఆ మార్గంలో ఆటంకములు ఏమైనా వస్తే వాటిని తొలగించుకోవాలి ఏమిటి ఆటంకము నానుధ్యాయా బహుని శబ్దాన్ని అనేకములైన శబ్దములను యరాదు ఎందుకంటే ఇక్కడ టీకాకారు అంటాడు కొద్ది వేదాంత శబ్దములను మాత్రమే స్వీకరించం బహూన్ను నానుధ్యాయాత్ అన్నారు కనుక అల్పాన్ అనుధ్యాయాత్ అని సిద్ధిస్తుంది మరీ ఎక్కువ తినలకు అంటే కొంచెం తినమని పూర్తిగా తినం మానేమని కాదు కాబట్టి వేదాంత వాక్యములను మాత్రమే శ్రవణం చేసి ఆ విషయములనే ఉండే మనస్సుని ఫోకస్ చేస్తూ ఉండాలి ఏమవుతుందంటే మీరు సంసార విషయాలని పదే పదే పదే చింతన చేస్తే అవి సత్యములుగా భాషిస్తాయి వాటిని గురించి చింత చేయడం మానేస్తే అవి మిథ్యాన్ని మనకి తెలియకనే తెలుసుకోబట్టి వీరికి అధికమైన పదములను అలా ధ్యానం చేస్తూ ఉండకూడదు అధికమైన పదాలను అలా ధ్యానం చేయటం ఉన్నది సరికాదు ఇంతవరకు అవసరమో అంతవరకే ఇతర వ్యవహారములను ప్రసంగించి వేదాంత శాస్త్రానికే మనం కట్టుబడిపోయి ఉండాలి అధికమైన పదాలని ధ్యానం చేసినట్లయితే వాచో విగ్లాపనం హి తత్ హి తత్ ఆ విధంగా ఎక్కువ మాటలను ప్రయోగించటము ఎక్కువ పదములతో వ్యవహరించటము వాచ విగ్లాపనం వాక్ శక్తిని వేస్ట్ చేసినట్లే అవుతుంది వాగింద్రియమును విఘ్లాపనం అంటే వాగింద్రియానికి గ్లాని ఇప్పుడు వరగంట సేపు మాట్లాడారనుకోండి పది మందితో చర్చ చేసేప్పుడు అరగంట సేపు చర్చ చేశారనుకోండి ఇప్పుడు ఏమనికొస్తున్నా బా ఎందుకు వచ్చిన గోళ ఇది చర్చంతా అలసిపోయాను రా కొంచెం కాఫీ తీసుకుని ఎందుకంటే చర్చ చేసి కొలది అలసిపోతాడు అది వాగింద్రియానికి గ్లాని గ్లాని అంటే అలసట మనస్సు కూడా గ్లాని అలసట కాబట్టి దాన్ని అవాయిడ్ చేయాలి అని అక్కడ స్పష్టంగా అక్కడ అది ఆ ప్రజ్ఞ చేయాలి అని చెప్పారు అది బ్రహ్మయా మరొకట అనే సందేహం అక్కడ లేదు అక్కడ క్లియర్గా బ్రహ్మని కేవలం ఉండక శృతి దగ్గరే అదే ఇదే అనే సందేహం వచ్చింది తప్ప కాబట్టి అక్కడ చెప్పిన దాంతో దీన్ని పోల్చి చూసుకుంటే అక్కడ కూడా వాగ్విమోకపూర్వకంగా దేనిని పొందమని చెప్పారు బ్రహ్మనే పొందమని చెప్పారు తప్ప ప్రధానాన్ని కాదు తస్మాదీ ద్యుహ్వాద్యాయతనం పరం బ్రహ్మ సో ఈ ముక్తోపసృత్యము అనే హేతు చేత కూడా ద్యులోకూలోకములకు ఆయతనమైనది పరబ్రహ్మ మాత్రమే నానుమానం అత్యబ్దాత్ ఈ ద్యులోక భూలోకములకు ఏది ఆయతనమో అది అనుమానం నా అంటే అనుమానగమ్యమైన ప్రధానము కాదు ఎందుకంటే ప్రధానము అన్నదాన్ని శృతి చెప్పలేదు దాన్ని కేవలము అనుమాన ప్రమాణంతో సాధించారు వాళ్ళు సాంఖ్యులు కపిల సాంఖ్యులు వాళ్ళు అనుమాన ప్రమాణంతో దాన్ని వాళ్ళు పట్టుకొచ్చారు తప్ప శృతి చెప్పలేదు కాబట్టి దానికి అశబ్దం పేరు ఒక చోట అశబ్దం అది శబ్దం అంటే శృతితో చెప్పింది కాదు ప్రధానం జగత్ కారణమనే ప్రధానం జగత్ కారణం అని వీళ్ళు అనుమాన ప్రమాణంతో ఇన్ఫ్లయెన్షియల్గా వీళ్ళు పెట్టుకున్నారు కాబట్టి దానికి అశబ్దం అక్కడ పేరు అనుమానం అని పేరు అటువంటి ప్రధానము నా ఈలోక భూలోకములకు ఆయతనము కాదు ఆ తర్వాత ఏమైందంటే తరువాతి కాలము అంటే శంకరులు ఇదంతా ఒక స్థాయి ఒక కాలము ఆ తర్వాతి కాలంలో పురాణాలు బాగా ప్రచారంలోకి వచ్చేసి తత్వం వెనకబడిపోయిన కాలంలో ఎవళ్ళో ఈ ప్రధానాన్ని కూడా పురాణాల్లో పెట్టేశారు పెట్టేసి శృతి చెప్పనిది శంకరుల చేత ఇతర సూత్రకారుల చేత గట్టిగా తిరస్కరించబడినది అయిన ప్రధానాన్ని వాళ్ళు రిసరెక్ట్ చేసి పెట్టారు కానీ మళ్ళీ రిసరెక్ట్ చేసి ప్రసారం ప్రధానమంటూ ఉండడం పురాణంలో తత్వ విచారమేమి ఉండదు అన్ని అంటారు వాడు ఇది అంటారు అది అంటారు అన్నీ అంటూ ఉంటారు అన్ని మాటలు అనేసి ఏం వేపు దేన్ని పట్టించుకోకుండా తత్వ విచారమేమి ఉండదు కదా సో ప్రధానం ప్రధానం ఉంటుంది ఆ విష్ణువుకి అధీనంగా ఉంటుంది అనేస్తే అయిపోతుంది విష్ణువు చెప్పినట్లు వింటూ ఉంటుందన్న ఓహోలాగా అని వీడు సో ప్రధాన పురుషేశ్వర మీకు ఈ విష్ణు శాస్త్రనామాల్లో నామం కనపడుతుంది ప్రధాన పురుషేశ్వర ప్రధానానికి కూడా ఈశ్వరుడు శ్రీ మహావిష్ణువే ఓహ్ వెరీ నైస్ ప్రధానం కల్పితము అని అక్కడుంది అక్కడ అలాంటి మీకు రాదు మరి ఇక్కడ అలా కాదు ఇది ప్రధానం కేవలం వీళ్ళ బుద్ధి కల్పితము శృతి చెప్పింది ఏమిటా అంచేతమైంది వేదాంత శాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేసిన వాడికి ఈ సమస్యలు ఉంటాయి ఏ మూర్గ్యా అనేస్తంటే ఏ సమస్య యథా బ్రహ్మణ ప్రతిపాదక వైశేషి హేతురుక్ నమర్థాంతర వైశేకేతుదక అస్తిత్యా అక్కడ ద్విలోక భూలోకములతో ఆయతనము బ్రహ్మ అని నిరూపించటానికి కావలసిన వైశేషికో హేతు అంటే అసాధారణమైన హేతు అంటే యునీక్ రీజన్ టు సే బ్రహ్మన్ ఈస్ ది టాపిక్ హియర్ అనేది గలదు ఆ విధమైనటువంటి యునీక్ రీజన్ ఏది కూడా ప్రధానమైన విషయంలో లేదు ఏమిటంటే తెలుసుకున్న వైశేషిక అసాధారణ హేతు ఏమిటంటే ముక్తోపశల్ప్యత్వము అసాధారణ హేతు అటువంటి అసాధారణ హేతు ఏది మీకు ఈ ప్రధానం విషయంలో లేదు నానుమానికం సాంఖ్యస్మృతి పరికల్పితం ప్రధానం ఇహ ద్యుబ్్యాయతన ప్రతిపత్తవ్యం అంటే ప్రధాన పురుషేశ్వర ఇత్యాది సందర్భాల్లో ప్రధానము అంటే మాయాశక్తి అని అర్థం చెప్పుకోవాలి మాయాశక్తి అనే సెన్స్లో ప్రధానాన్ని ఎవరు వాడ్డు సాంఖ్యులు వాడతారు దాన్ని వాళ్ళు ఆ సెన్స్లో వాడరు వాళ్ళు జగత్కారణము ప్రధానము బ్రహ్మని వాళ్ళు అంగీకరించరు ఈశ్వరుణ్ణే అంగీకరించాలి కానీ దాన్ని తీసుకొచ్చి పురాణంలో ఎక్కడైనా ప్రధాన పురుషేశ్వర ఇత్యాది ప్రయోగాలు ఉన్నట్లయితే వాటికి ఏమని చెప్పుకోవాలంటే అయ్యా ప్రధానం అంటే మీరు అనుకుంటున్న సాంఖ్య పరికల్పితమైన ప్రధానం కాదు ఇది ఇది కేవలము మాయాశక్తి మాత్రమే ఈశ్వరుని వశంలో ఉండేది అని అలాగ దాన్ని మార్చి చెప్పుకోవాలి ఎనివే ఆనుమానికం అంటే కేవలము అనుమాన ప్రమాణం చేత కల్పించబడినది అది కూడా ఎక్కడా చెప్పలేదు వేదంలో కానీ ఎక్కడా చెప్పలేదు దాన్ని కేవలము సాంఖ్య స్మృతి పరికల్పితం సాంఖ్యలో ఒక స్మృతి పెట్టుకున్నారు వాళ్ళొక స్ట్రక్చర్ ఉంటుంది దాంట్లో పెట్టుకున్నారు వాళ్ళే కల్పించి పెట్టుకున్నారు స్ట్రక్చర్స్ ఉంటాయి ఇప్పుడు నేను ఒకసారి ఎక్కడికో వెళ్ళినప్పుడు చూశాను ఒక పెద్ద ఇది పెట్టుతారు అక్కడ పెద్ద వాళ్ళకి ఒక చాత్ పెడతారు ఆ చాతి మీద ప్రజాపిత అనే ఒక పెద్ద ఎద్దులాగా ఒకటి ఉంటుంది ఏమంటే దానికి ఇలా ఏరోస్ అవే ఉంటాయి వీళ్ళందరూ స్మాలర్ పితాస్ దీంట్లో ఆ ప్రజాపితం నుంచి డైరెక్ట్గా ఒక పెద్ద ఆయన ఒక ఆయన తెల్లకి ఆయన అంగీ వేసుకుని ఒక ఆయన ఇలా కూర్చొని ఉంటారు బట్టతలాది ఈ బట్టతలు ఉంటుంది మిగతా ప్రభుత్వంతా తెల్లగా పాలిపోయి ఉంటుంది పెద్ద వయస్సు కదా మరి ఆయన కూర్చొని ఉంటారు డైరెక్ట్గా ఆ ప్రజాపితని పెద్ద ఎగ్గులు చూడండి దాని నుంచి వచ్చాడు ఇలా కూర్చొని ఉంటారు ఇంకా అక్కడి నుంచి కింద ఆత్మలు అంటే చిన్న చిన్న ఎగ్గుసే ఆ ఆత్మలు అక్కడి నుంచి స్ట్రక్చర్ ఏమి దిస్ ఈజ్ హౌ వాట్ ఈస్ కాల్డ్ తంత్రం ఇలాంటిది లేదు దీన్ని తంత్రము అంటే పౌరాణిక తంత్రాలు అనేకం ఉంటాయి ఏదో తంత్రం ఏదో విడ్డూరమైన తంత్రం నిన్నకాక మొన్న వచ్చిన తంత్రం పౌరాణిక తంత్రము అంటే కొన్ని వందల వేల ఏళ్ళ నుంచి వస్తుంది కొన్ని వందల ఏళ్ళు వేలు కూడా చెప్పడానికి వీలు లేదు కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న తంత్రము అలాగే షిరిడి సాయిబాబా చుట్టూ పెద్ద తంత్రం ఉంటుంది అలా దేనికి దానికి ఒక తంత్రం షిర్డి సాయిబాబా ఎక్కడ వేదాల్లో ఎక్కడైనా చెప్పారంటే వాళ్ళు ఏదో పట్టుకొస్తారు ఒక మాట దత్తాత్రే అంటారు ఏదో పట్టుకొస్తారు ఇది పుట్టే స్ట్రక్చర్దే ఒక తంత్రం ఒకటి పెడతారు ఇది ఇవన్నీ ఆధునిక కాలంలో వచ్చిన తంత్రాలు ఇది బాబా గారి తంత్రం ఈ బ్రహ్మకుమారీ తంత్రం ఇవన్నీ ఆధునిక కాలంలో వచ్చిన తంత్రాలు పురాణ కాలంలో ఇంకా తంత్రాలు ఉన్నాయి విష్ణుతంత్రము శివతంత్రము శాక్తేయ తంత్రము ఇలాంటి తంత్రాలన్నీ విష్ణు పురాణ కాలంలో వచ్చాయి అంతకుముందు దార్శనికుల కాలం అది ఈ కాలములో మీకు అలాగా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఆధునిక కాలంలో నేను మీకు నేను మొహమాటం లేకుండా చెప్తున్నా ఆధునిక కాలంలో తంత్రాలు చెప్పాను పురాణ కాలంలో తంత్రాలు తెలుస్తూనే ఉన్నాయి దార్శనికుల కాలంలో తంత్రాలు ఉండేవి అదేమంటే సాంఖ్యులు మీమాంసకులు వీళ్ళని వీళ్ళకి వాళ్ళకి వేదాంతంతో సంబంధం వేదంతో కానీ ఉపనిషత్తులతో కానీ వీళ్ళకేమీ సంబంధం లేదు అటువంటి వాళ్ళని అవి స్మృతులు ఆయా మహర్షులు ఆ విధంగా స్మరించి చేశారంటే సాంఖ్య స్మృతి పరికల్పితం ఆనుమానికం కేవలము అనుమాన ప్రమాణం చేత బుద్ధి యొక్క తర్కాన్ని ఉపయోగించి నిర్ధారించినది తర్కం ఉపయోగిస్తాడు జాగ్రత్తగా ఆలోచిస్తాడు ఇప్పుడు ఇది కూడా ఆ ప్రజాపిత ఉన్నాడు చూసారా ఆ ప్రజాపిత నుంచి ఈ ఆత్మలన్నీ పుట్టాయి అని దాని మీద వాడు తక్కని చెప్తాడు అనుకో లాజిక్ స్ట్రక్చరు చెప్తాడు ఈ ఆత్మలన్నీ వాడు ఉద్ధరింపబడినప్పుడు ఆ ప్రజాపితదో కలుస్తాయి ఏదో చెప్తాడు సంథింగ్ ఈ విల్ వర్క్అవుట్ ఆత్మలు అనేకము సో కాబట్టి ఆ రకంగా చెప్తారు ఓ తంత్రం పెడతాడు చాలా బుద్ధితో జాగ్రత్తగా ఆలోచించి పెడతారు తర్వాత రెండు వేల పన్నెండులోనో పదిహేనులోనో ఏదో వస్తుంది ఈ లోపల మీరు దీంట్లో చేరితే మీకు ముక్తి ఉంటుంది లేకపోతే ప్రజాపితం మిమ్మల్ని పట్టుకూడదు అని చెప్తే ఆ కాపులు కరెక్టే అనిపిస్తుంది సో లైక్ దాట్ దే సంతంత్ర అలాగే సాంఖ్యులు దార్శనికులు వీళ్ళు వీళ్ళందరూ ఆధునికుల యొక్క తంత్రాలు చాలా అల్పంగా ఉంటాయి ఇక్కడో ప్రసరంత తర్కం అక్కడో ప్రసరంత తర్కం నాలుగు పేర్లు ఓ పది హడావిడు ఓ పెద్ద బిల్డింగ్ ఉంటుంది దా అది దీని వీటికి ఉన్న బలం వల్ల ఆ బిల్డింగ్ ఓ పెద్ద బ్యాంక్ అకౌంటు రిజిస్ట్రేషను ఇవన్నీ ఉంటాయి దాని బలం అది దార్శనిక బలం కంటే తర్క బలం కంటే ఆ బలం బాగా గట్టిగా ఉంటుంది ఉంటుంది డబ్బు ఉంటే వస్తాయి యూనివర్సిటీ ఏముంది మీకు ఈ దీంట్లో ఇక్కడ వాళ్ళకి వెళ్ళి ఐదు వేలు పదివేలు అనుసరించి ఓ యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ చేసుకుని రావచ్చు ఇక్కడ హెడ్ క్వార్టర్స్ పెట్టి మా పద్మారావు నగర్ దగ్గర ఫీనిక్స్ యూనివర్సిటీ అని ఉంది కింద టీ బడ్డీ టీ షాపు ఆ పై రూమ్లో ఫీనిక్స్ యూనివర్సిటీ కాబట్టి యూనివర్సిటీ ఏ రోజుల్లో యూనివర్సిటీలు అంటే టీ బడ్డీల్లో పెట్టచ్చు యూనివర్సిటీ కాబట్టి డబ్బున యూనివర్సిటీ పెట్టడంలో ఆశ్చర్యమే ఉంది ఎనివే సో సాంఖ్య స్మృతి పరికల్పితం సాంఖ్యలు కపిలా ఇత్యాది సాంఖ్యలు ఉన్నారంటే వాళ్ళు దార్శనికులు అంటే దర్శనము అనేది ఒక విశిష్టమైన స్థాయి అది కూడా కల్పితమే అయినా కూడా ఆ కల్పన కూడా సమాజాన్ని పరిశీలించటము సమాజంలో ఉండే రుగ్మతలను అర్థం చేసుకోవటము ఈ సుఖ దుఃఖాలకి కారణం ఏదైతుంది విచారణ చేయుట వాళ్ళు మహర్షులు కాబట్టి దార్శనికమైన స్మృతులను వాళ్ళు నిర్మాణం చేశారు దాన్ని కూడా నిలబడినవారు దాన్ని కూడా తోసిపుచ్చుతున్నారు సాంఖ్య స్మృతి పరికల్పితం ఆనుమానికం ప్రధానం అది ఇక్కడ ద్విలోక భూలోకములకు ఆయతనముగా స్వీకరించరాదు అది కాదు తస్మాత్ ఎందువల్ల ఎందుకల్ల అది కాదు అత్యబ్దాత్ అది హేతు సూత్రంలో ఉన్న హేతువు అంటే దా అదే ద్విలోకానికి ఆయతనము అని చెప్పే మాట ఏది ఇక్కడ మీకు కనపడదు ఆత్మశబ్దం ఉంది కానీ ప్రధానాన్ని చెప్పే శబ్దం ఏం ఇక్కడ ఎంచేతమే ప్రధాన పురుషేశ్వర అని కనుక ఎక్కడైనా పెట్టేశారనుకోండి అదిగో ప్రధానాన్ని చెప్పే శబ్దం ఉంది అని వాళ్ళు పెట్ట ఇక్కడ ప్రధానాన్ని చెప్పే శబ్దమేవే లేదు తస్య అచేతన ప్రతిపాదక ప్రధానస్య ప్రతిపాదక శబ్ద తబ్ద తచ్చబ్దం లేదు తచ్చబ్దం లేదంటే ఆ ప్రధానాన్ని చెప్పే శబ్దము లేదు నబ్ద అతదబ్దమేమి ఇక్కడ లేదు నహి అత్ర అచేతన ప్రధానస్ ప్రతిపాదక కశ్చిశబ్దోస్తి ఈ మంత్రంలో అంటే ఉండక ప్రకరణంలో అచేతనమైన ప్రధానాన్ని ప్రతిపాదించే శబ్దము ఏది లేదు కాబట్టి అచేతనాన్ని చెప్పే శబ్దం ఏది లేకుంటే జడాన్ని చెప్పాలో ఓ శబ్దం ఇగో ఈ జడ వస్తువు నుంచి ఈ జ్యులోక భూలోకములు అని చెప్పాలి చెప్తే అదిగో అదే మా ప్రధానము మీరు గట్టిగా పట్టుకోవచ్చు అలాగంటేది ఏదీ లేదు ఓ శబ్దం ఉండాలి ఇప్పుడు అయ్యప్ప భక్తులు వాళ్ళు నన్ను అడిగారు కాబట్టి మా అయ్యప్పని చెప్పే శబ్దం ఏదైనా మీ వేదనలో ఉందా అని అడిగా కాకినాడలో నేను ఏదో ప్రసంగం చెప్తుంటే మా అయ్యప్పని చెప్పే శబ్దం ఉందా అండి అంటే ఉండే అన్న ఎందుకంటే ఆ అయ్యప్పని దేవుడిగా స్వీకరిస్తాం మన ఏం పోయా మనకు అన్నీ అదంతా తప్పేం లేదు కదా ఈశ్వరుని రూపంలో ఆరాధిస్తున్నారు ఏదో పురాణం స్థల పురాణం అవును పురాణంలో కూడా మీరేమో విష్ణు పురాణము అయితే శివపురా శివపురాణం కాదు వాయుపురాణ శివపురాణం అంత ప్రామాణికం కాదు అందుకోసం చెప్తున్నాను ఏదో విష్ణు పురాణము వాయుపురాణం మోర్ ప్రమాణం దాని నిండా తప్పులు వాయుపురాణం నిండా మీకు వాయుపురాణము శుద్ధమైన ప్రతి దొరకదు ఎందుకంటే లేఖక ప్రమాదాలు వచ్చేసి మీకు ఏ ప్రతి ఇప్పుడు ఉపలభ్యం చాలా తప్పులు ఎన్ని తప్పులు అంటే అది తప్పుదిద్దడానికి వీలు లేనన్ని తప్పులు కాబట్టి దాన్ని శుద్ధం చేసి ఇవి తప్పులన్నీ దిద్దానని నేను ఇది ఇలా కరెక్ట్గా వేసుకోండి అని మీరు చేయడానికి వీలు లేదు అలాంటివి చేసే అవకాశం ఉంటే నేను చేస్తుండే దిద్దడానికి వీలు లేనన్న తప్పులు సో ఇప్పుడు ఇంగ్లీష్ టైప్ కొట్టేప్పుడు కేజీహెచ్జే అని కొట్టాడు అనుకోండి ఏమని దిద్దుతారు దాన్ని అలాగే అనమాట మరీ అసందర్భంగా ఉంటుంది బట్ అక్కడ ఏమున్నా అది కొంత ప్రమాణంగా స్వీకరించవచ్చు ఈ వీటిలో ఎక్కడ అయ్యప్ప అనే మాట ఉండదు అయ్యప్పకి సంబంధించిన స్టోరీలో అవే ఉండవు ఆ రాజు ఎవడో ఉన్నాడు అవే ఉండవు కాబట్టి ఎలాగ ఇప్పుడు వేదం నుంచి ఎక్కడి నుంచి పట్టుకున్నాడు అయితే శాస్తా అని ఒక మాట ఉంది అది వేదంలో ఉంది అంతఃప్రవిష్ట శాస్తా జనా అని తైతి ఆరంజకంలో ఉంది లోపల ప్రవేశించిన వాడై అంతర్యామి సకల ప్రాణులను శాసించువాడు ఆత్మరూపంగా శాసించువాడు అని అర్థం దానికి దాన్ని మీరు అయ్యప్పటి వాడుకోవచ్చు ఎందుకంటే అయ్యప్ప కూడా పరబ్రహ్మయ్యే కనుక అంతర్యాము అయ్యే కనుక బాహ్యంగా ఆరాధింపబడ్డా లేని విష్ణువేలాగో శివుడేలాగో బాహ్యంగా ఆరాధింపబడ్డా లోపలున్న ఆత్మయే అదేవిధంగా అయ్యప్ప కూడా కాబట్టి మీ శాస్త్ర అనే పదానికి ఇది కుదురుతుంది సో దేవర్ వెరీ హ్యాపీ కాబట్టి ఏదో ఒక తచ్చబబ్దం ఉండాలి ఓ మాట ఒకటి ఉండాలి ఇక్కడ ఈ మీ అనుమానానికి ప్రధానానికి అసలు ఏ శబ్దము లేదు అచేతనమైన ప్రధానాన్ని ప్రతిపాదించే శబ్దం ఏది లేదు ఏనా అచేతనం ప్రధానం కారణత్వేనా ఆయతనత్వేనవా అవగమ్యేత శబ్దం అంటూ ఉంటే అదిగో ఈ శబ్దాన్ని బట్టి ఈ శబ్దానికి అర్థం ప్రధానము కాబట్టి ఇదే జగత్కారణము ఇదే ద్విలోక భూలోకములకు ఆయతనము అని మనం స్వీకరించవచ్చు కానీ అలాంటి శబ్దం ఏది లేదు పైగా దానికి ఆపోజిట్ శబ్దం కూడా ఉంది తద్విపరీత్యేతనస్ ప్రతిపాదక శబ్ద అత్రస్తి సో దానికి పైగా జడమును చెప్పే శబ్దం లేకపోగా జడమునకు విరుద్ధమైన చేతనమును చెప్పే శబ్దం కూడా కూర్చుని అక్కడ కొన్ని శబ్దం లేదంటే ఇటు టూ అన్నట్టుగా ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుంది ఇప్పుడు అది కూడా కాదు తద్విపరీతమైన చేతనాన్ని ప్రతిపాదించే శబ్దము ఈ ప్రకరణంలో ఉంది ఈ ముండక ప్రకరణంలో ఏమనుంది ఎస్ సర్వజ్ఞ సర్వవితి ఇత్యాది సర్వము తెలుసున్నవాడు సర్వజ్ఞ సర్వవిత్ సర్వము తెలుసున్నవాడు రెండు సర్వాలకి ఏదో తేడా అక్కడ ఏదో విశేషంగా చెప్తారు సర్వము అంటే సామాన్యంగా సర్వము తెలుసున్నవాడు విశేషంగా సర్వము తెలుసున్నవాడు అంటే ఇప్పుడు బంగారం ఉందనుకోండి బంగారం అంటే ఏటో తెలుసున్నవాడు ఆ బంగారాన్ని ఎన్ని నగలుగా చేయొచ్చో కూడా తెలుసున్నవాడు అంటే సర్వజ్ఞ సర్వవిత్ చూడండి అలాంటి వాడు పరమేశ్వరుడు పరమాత్మ అని కాబట్టి అది జడమెందుకు అవుతుంది తెలుసుకునేది చేతనం అవుతుంది కాబట్టి జడ ప్రధానాన్ని బోధించే శబ్దము లేకపోగా తద్విపరీతమైన చేతన బ్రహ్మను బోధించేటువంటి శబ్దము కలదు కాబట్టి అతిథబ్దాత్ అనుమానం నా సాంఖ్య పరికల్పితమైన ప్రధానము జగత్కారణము కాదు అక్కడ పూర్వపక్షంలో మూడు మాటలు చెప్పారు ద్విలోక భూలోకాయతనము ఏమి అని శంకించుకుని అది బహుశా అయితే ప్రధానం అవ్వచ్చు లేకపోతే వాయుదేవత కావచ్చు లేకపోతే జీవుడే కావచ్చు అని చెప్పారు సరే ప్రధాన నిరాకరణం చేసి ఇప్పుడు వాయు వాయువు కాదు అని నిరాకరిస్తున్నారు అత ఏ వాన వాయురపీ ఇహ ద్యుబ్్యాయతన ఆశ్రీయతే అదే కారణంగా వాయుదేవత కూడా జ్లోక భూలోకములకు ఆయతనము ఆశ్రయము కారణముగా స్వీకరించుట కుదరదు వాయుదేవత ఏదో ఒక దేవత ఆరాధిస్తే ఆరాధించండి కానీ జ్లోక భూలోకాలకు ఆయతనము వాయుదేవతయే అని చెప్పడము సరికాదు ఈ వాయుదేవత అంటే ఇప్పుడు వాయుదేవతను స్వీకరించి అంటే బాదరాయణాచార్యులు శంకరులు సూత్రము భాష్యకారులు వీళ్ళు వాయుదేవతను కూడా ఒకనొక పక్షంగా పరిగణన చేసి దాన్ని తీసి పక్కన పెట్టారు ఈ వాయుదేవతను మళ్ళీ పునరుద్ధరించి వాళ్ళు పాపం కాదని తిరస్కరించిన దాన్ని మళ్ళీ బయలు తీసుకున్నాడు ఇప్పుడు రష్యాలో రివల్ రష్యాలో గౌర్బజీవ టైంలో కమ్యూనిజం పడిపోయింది చూడండి పడిపోయినప్పుడు లెనిన్ విగ్రహాలన్నీ ఎక్కడ ఉన్నదో అన్నీ పీకేసి ఓ తోట పారేశారు ఓ మ్యూజియం బ్యాక్ యార్డ్లో పారేశారు లేనిన్ విగ్రహాలను పారేస్తే మన వాళ్ళకి లెనిన్ విగ్రహం అంటే విజయవాడలో స్థాపించాల్సిన అవకా అవసరం ఏర్పడినప్పుడు కొత్తగా విగ్రహం అక్కడ లేదండి మా దగ్గర చాలా విగ్రహాలు ఉన్నాయి వాళ్ళు ఎదురు సలహా ఇస్తే వీళ్ళు అక్కడి నుంచి కొంచెం కొంచెం అందమైన విగ్రహం అని తెప్పించుకుని అది ప్రతిష్ఠించుకున్నారు కొత్తగా మళ్ళీ ఎందుకు రూపురేఖ ఉండదు కొత్తగా తయారు చేస్తే కింద మీరు రాయాలి లేదని రాయాలి ఓహో అలాగా ఓ అలాగా లేదా ఆయన అని వాళ్ళు అనుకోవాల్సి ఉంటుంది లేకపోతే కింద రాజీవ్ గాంధీ రాయాలి అయితే రాజీవ్ గాంధీ రూపండి ఉంది అల్వాల్లో ఒకటి ఉంది కింద రాయాలి రాజీవ్ గాంధీ అండి అలాగే లోతుకుంటలో ఇంకొకటి ఉంది కింద రాయాలి అంబేద్కర్ రాయాలి నేను ఫర్ వెరీ ఇయర్స్ అది ఎవరిలో నాకు తెలిసేది కాదు అప్పుడు నేను అడిగేది ఎవళ్ళండి అప్పుడు అది అంబేద్కర్ అండి ఎలాంటిది సో ఇలాంటి సమస్యలు వస్తాయని అక్కడి నుంచి తీర్చుకొచ్చారు వాళ్ళు అలాగ వాయుదేవతని ఆ వాయుదేవత వనర్ది దేవతా తప్ప పరబ్రహ్మ కాదు అని ఒక పక్షంగా పరిగణించి తిరస్కరించింది దాన్ని మధ్వాచార్యులు వచ్చి దాన్ని పట్టుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టి ఇదో బతం పెట్టి నడిపించారు నడుస్తూ ఉంటుంది అన్ని భారతదేశంలో ఇంకో వరద మతాలు వచ్చినా అభ్యంతరమే కాదు నడుస్తూ మేరీ మాత అనే రకంగా మేరీ అస్ది మదర్ యూనివర్సల్ మదర్ ఆ విధంగా మీకు పాశ్చాత్య దేశాల్లో ఎక్కడ ఆరాధించండి ఇండియాలోనే ఆరాధిస్తుంది మొన్న ఒక ఇంటర్ఫేట్ మీటింగ్ అయింది ఫ్రెండ్స్టన్లో మేమున్న వెళ్ళాను మేమున్ననే వెళ్ళాను కదా ఆ ఇంటర్ఫేట్ మీటింగ్ అక్కడ కెథేట్రల్లో ఒక సమావేశం అయింది ఆ సమావేశంలో నేను మాట్లాడుతూ మీరు మేరీ మాతని నెగ్లెక్ట్ చేశారు మా సోదరులు ఇండియాలో మేరీ మాతని బాగా ప్రఖ్యాతంగా నిలబెట్టి మేము దుర్గా కాళీ ఇత్యాది దేవతలకు ఏ రూపాన్ని ఇచ్చి మేము ఆరాధిస్తామో ఆ విధంగా మేరీ మాతను ఆరాధిస్తూ ఉంటారు మేరీ మాతకు జాతర చేస్తారు అమ్మవారికి జాతర చేసినట్టుగా జాతర చేస్తారు కొబ్బరికాయలు కొడతారు హారతులు ఇస్తారు కాబట్టి మేరీ మాతను ఎలా ఆరాధించాలో మీరు తెలుసుకోవాలండి ఇండియా రన్నింగ్ చేశారు విచ్ ఈస్ వెరీ ట్రూ ఎందుకంటే ఒక దేవీ రూపంగా ఆరాధించే సంస్కారం ఇండియాలో ఉంది కనుక ఇట్స్ ఓన్లీ చేంజ్ ఆఫ్ నేమ్ పార్వతి అనే బదులు లక్ష్మి అంటాడు ఒకడు వాడు లక్ష్మి అన్నా వీడు పార్వతి అన్న ఒకే యూనివర్సల్ ప్రిన్సిపుల్ ఇది ఇప్పుడు మేరీ మాతను ఇంకొకటి అంటాడు బసే ఇట్ ఈజ్ నో డిఫరెన్స్ అది వాళ్ళకి తెలియకపోవచ్చు వేరే సంగతి కాబట్టి ఆ విధంగా వాయుదేవతని పునరుత్థానం చేశాడు ఆయన బద్వాచార్యులు ఇక్కడ ఈయన ఓ మాటలో తీసి పక్కన పెడుతున్నారు వాయుదేవత కూడా ద్విలోక భూలోకములకు ఆయతనుగా స్వీకరింపబడుట లేదు ఆ మాట ఏం చెప్పారంటే ఇక్కడ మూడోది జీవుడు ఉన్నాడు ఆ జీవుడిని తర్వాత సూత్రంలో తీసేస్తున్నాడు ప్రాణభృత ప్రాణభృత్ అంటే జీవుడు జీవ ప్రాణధారణే జీవుడు అంటే పరిచ్ఛిన్నమైన జీవుడు ఈ పరిచ్ఛిన్న జీవుడే ద్విలోక భూలోకములకు ఆయతనము అన్నానికి వీల్లేదు ఏమనచ్చంటే ఈ పరిచ్ఛిన్న జీవుని యొక్క పరిచ్ఛేదము అజ్ఞాన కల్పితము దానిని జ్ఞాత జ్ఞానం చేత నిరాకరణ చేస్తే ఆ జీవ చైతన్యములో ఉండే జీవత్వ పరిచ్ఛేదం తొలగిపోయి పరబ్రహ్మచేతనంగా ప్రకాశిస్తుంది అప్పుడు అది ద్విలోక భూలోకములకు ఆయతనము అనాలి ఇవన్నీ ఇలాంటి ఈ సంసారమంతా ఇలాగ ఎటువంటి ఈ దేహమే నేను అనుకునే ఈ అజ్ఞాని వీడిని బ్రహ్మను ఎలా అంటారు ఎస్సచ్ బ్రహ్మను వీడి చుట్టూ ఉండే ఉపాధులను తిరస్కరిస్తే బ్రహ్మణ కాబట్టి ఆ మాయాశక్తి అజ్ఞానము అనే పక్కన పెట్టుకుంటే ఆ అజ్ఞానం వల్ల వీడు జీవుడుగా భాషిస్తున్నాడు అజ్ఞానం తీసేస్తే బ్రహ్మ అజ్ఞానం ఉండగానే బ్రహ్మలాగా వీడికి తెలియబడ్డం ఇట్స్ ఏ ట్రెక్కీ ఎందుకంటే జీవత్వాన్ని జీవత్వం సపరేట్గా తీసుకున్నామా వద్దా తీసుకుందామండి జీవత్వాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము దెన్ ఇట్ ఈజ్ నాట్ బ్రహ్మ జీవత్వం కల్పితము వీఆర్ రిజెక్టింగ్ ఇట్ దెన్ బ్రహ్మ ఇక్కడ జీవత్వాన్ని యథార్థంగా స్వీకరించే పక్షంలో జీవుడు జగత్కారణము కాదాలడు ప్రాణభృత విజ్ఞానాత్మన ఆత్మత్వం చేతనత్వం చ సంభవతి ప్రాణభృత్ అంటే ఎవరో తెలిసిన విజ్ఞానాత్మ విజ్ఞానాత్మ అనంత విజ్ఞానాత్మ అనే మాట చాలా టెక్నికల్ వర్డ్ పారిభాషికం పదం విజ్ఞానాత్మ అంటే ఏమిటి దేహమును ఇంద్రియములను మనస్సును తెలుసుకుంటూ వాటి ఎందు తాదాత్మ్యమును పొంది ఈ పరిచ్ఛిన్నమైన వాడను నేను అనే అల్పమైన భావన గలవాడు వాడు విజ్ఞానాత్మానగల పరిచ్ఛన్నుడు అల్పుడు ఈ అల్పుడు అల్పుడే అయినా చేతనుడు చేతనత్వం ఉన్నది కదా ప్రధానమవుతుంది ఇంత గొప్పదైనా అచేతనమేది వీడు అల్పుడైనా చేతనే ఏమండి తర్వాత వీడు చేతనుడు తర్వాత ఆత్మత్వం కూడా ఉంటుంది విజ్ఞానాత్మయందు విజ్ఞానమయ కోశం అనుకోండి విజ్ఞానమయ కోశంలో అన్నమయ ప్రాణమయ మనోమయములు ఈవిడే ఉంటాయి సో ఆ విజ్ఞానమయుడు విజ్ఞానాత్మ అంటే విజ్ఞానమయుడు వీడు ఆత్మ ఆత్మగా స్వీకరిస్తాడు కదా ఆత్మగా తెలుసుకుంటూ ఉంటాడు ఆ అవస్థలో ఆ ఆత్మగా స్వీకరింపబడుతుంది విజ్ఞానం విజ్ఞానమే నువ్వు బ్రహ్మగా తెలుసుకో అనే ఒక లెవెల్ ఉంటుంది దాన్ని తిరస్కరించి వరకు ఆ లెవెల్ అలా ఉంటుంది కాబట్టి ఈ విజ్ఞానమయుడు ఆత్మశబ్దం చేత చెప్పచ్చుకోండి చేతనము ఈ రెండు హేతువులు విజ్ఞానమయుడే ఇక్కడ ఆయతనము అనడానికి అనుకూలము అయినా కూడా విజ్ఞానమయుడు ఆయతనము కాదు ఎందుకని ఉపాధి పరిచ్ఛిన్న జ్ఞానస్ సర్వజ్ఞత్వాది అసంభవే సతి వీడి యొక్క జ్ఞానము చాలా పరిచ్ఛిన్నం జ్ఞానాత్మ అని అన్నాం అంటే జ్ఞానము వాడి స్వరూపంలో జ్ఞానం ఉన్నది కానీ ఆ జ్ఞానము లిమిటెడ్ అయిపోయింది యథార్థంగా లిమిటెడ్ కాదు ఉపాధి పరిచ్ఛిన్నమైపోయింది ఉపాధి కారణంగా అది లిమిటెడ్ అయిపోయింది కాబట్టి ఆ లిమిటేషను అలాగే అట్టి పెట్టి వీడు ఈ విజ్ఞానాత్మ ఎందు సర్వజ్ఞత్వాన్ని మీరు ఆపాదించలేరు ఇప్పుడు ఘటాకాశము బ్రహ్మాండమును తన ఎందు కలిగి ఉన్నది అన్నప్పుడు ఆ వాక్యంలో ఆ ఘట పరిచ్ఛేదము ఆకాశమునందు మీరు యథార్థంగా స్వీకరిస్తున్నారా ఎస్ అని మీరంటే అయితే బ్రహ్మాండము ఘటాకాశమునందు ఉండజాలదు లేదండి ఘట పరిచ్ఛేదము కల్పితము దాన్ని తీసేయండి ఇంకిప్పుడు ఘటాకాశమే మహాకాశం సరే అయితే బ్రహ్మాండము తన ఎందు కలిగి ఉంటుంది అలా కాబట్టి ఉపాధి పరిచ్ఛేదాన్ని మీరు స్వీకరించిన సందర్భంలో సర్వజ్ఞత్వము సర్వజ్ఞ సర్వవితు ఇత్యాది వర్ణనలు కొసగవు అస్మాదేవా अतछब्दा प्राणभृदी नुआतन आश्रयित प्राणभृत् चा चा बट पैन उेतु तुम्हें अतछब्दात् हेतु तुम तब्दे आ जाए शब्दों लेटी प्रधा तिस्को अलागे ఈ విజ్ఞానాత్మయే జగత్ కారణము అని చెప్పేటువంటి విజ్ఞానాత్మని బోధించే శబ్దం అక్కడ లేదు అక్కడ విజ్ఞానాత్మని బోధించే శబ్దం అంటే ఎలా ఉండొచ్చు అల్పజ్ఞ అల్ప అలా ఉండాలి అలా ఉండుంటే ఓహో వీడు విజ్ఞానాత్మేరా అని మనం అలాంటి శబ్దం ఏం లేదు పైగా దానికి విరుద్ధంగా సర్వజ్ఞ సర్వవిత్ ఇత్యాది శబ్దాలు కూడా ఉన్నాయి ఉపాధిపరిచ్ఛిన్న అవిభో ప్రాణభృత జ్యుహ్వాద్యాయతన సమ్యక్ సంభవతి చూడండి ప్రాణభృత్ అంటే జీవుడు ఆ జీవుడికి జగత్కారణత్వము నా సంభవతి అనరాయన నా సమ్యక్ సంభవతి పర్ఫెక్ట్గా మీరు పెట్టలేరు ఎప్పుడు ఆ జీవుడు ఉన్నాడే వాడు పరిచ్ఛిన్నుడు ఉపాధి పరిచ్ఛిన్నుడు ఈ దేహమైన ఉండే ఉంటాడు ఈ దేహం దాటి ఇంకెక్కడ ఉండడు తర్వాత వాడు అవిభు అంటే సర్వవ్యాపకుడేమీ కాదు దేహానికి పరిచ్ఛిన్నమే ఉంటాడు సర్వవ్యాపకుడు అంటే దేహ పరిచ్ఛం పోయినప్పుడే దేహానికి పరిచ్ఛిన్నుడే ఉంటాడు అలా చెప్తూ వైపునే మరోవైపున ఈ దేహానికి పరిచ్ఛిన్నమైన వాడే ద్విలోక భూలోకములకు ఆయతనము అని చెప్పుట కష్టం అంతగా అంత బాగా పొసగదు అక్కడ ఏం చేయాల్సి ఉంటుందంటే దేహానికి పరిచ్ఛిన్నమైనట్టుగా భాషిస్తున్నాడు తప్ప దేహ పరిచ్ఛేదము కల్పితము వీడు దేహానికి పరిచ్ఛిన్నుడు కాడు వీడు విభువు అంటే సర్వవ్యాపకుడు అంటే వీడే పరమాత్మ అని అనేస్తే అప్పుడు జ్యులోక భూలోకములకు ఆయతనము అని అలా చెప్పగలుగుతారు పృథగ్ యోగకరణం ఉత్తరాార్థం ఇప్పుడు ఈ ఈ అర్థం ఏంటంటే యోగా అంటే సూత్రం ఇప్పుడు నానుమానం అతశ్చబ్దాత్నండి ప్రాణభృత్య అన్నా తెచ్చుకోవాలి నా ప్రాణభృత్ అతశబ్దాదేవా అతశబ్దము అనే హేతు వల్లనే ప్రాణభృత్ ఇక్కడ ద్విలోక భూలోక ఆయతనము కాదు అని నా తెచ్చుకోవాలి అతశబ్దా తెచ్చుకోవాలి ఇప్పుడు శంకేమిటంటే రెండు కలిపి సూత్రం చేసేయచ్చు కదా ఎలాగా నా అనుమానం ప్రాణభృత్ అతశబ్దా అది రెండు సూత్రాలను ఫ్యూజ్ చేసేసారనుకోండి అనుమానము కాదు ప్రాణభృతు కాదు అతచ్ఛంతము వలన హేతు ఒక్కటే కదా ఫ్యూజ్ చేసే మరి ఫ్యూజ్ చేయకుండగా పృథక్ యోగకరణం వేరే సూత్రం ఎందుకు చేశారు అంటే ఉత్తరార్థం రాబోయే తరువాతి సూత్రాల కోసం తరువాతి సూత్రాలలో భేదవ్యోపదేశిత్యదనాభ్యాంచ అని మూడు సూత్రాలు చెప్పారే ఈ మూడు సూత్రాలు అనుమానానికి వర్తించవు ఆ ప్రధానానికి వర్తించం ఆ మూడు సూత్రాలు కేవలము పనిచ్ఛిన్న జీవుడికే వర్తిస్తాయి కాబట్టి ఈ అనుమానంలో ఈ జీవుడిని కలిపేస్తే ఈ మూడు సూత్రాలు తీసుకెళ్ళి మొత్తం అనుమానానికి జీవుడికి కలిపి అన్వయించాల్సి ఉంటుంది అది అన్వయం కాదు అందుకోసం జీవుణ్ణి సెపరేట్ చేసి వేరే సూత్రం చేశారు వేరే సూత్రం చేసి పైనుంచి నా అత్య తెచ్చుకో అక్కడికి ఆ సూత్రం సెటిల్ అయిపోయింది కింద మూడు సూత్రాలు ప్రాణభృక్తికే అన్వయిస్తాయి అందుకోసం అలా చేశారు అర్థమైందండి సో పృథక్ యోగకరణం ఉత్తరాార్థం భేదం వ్యపదేశాత్ ప్రకరణాత్ స్థిత్యదాధ్యాం ఈ మూడు సూత్రాలు మళ్ళీ క్లాసులో ఫినిష్ ఓం పూర్ణముద పూర్ణముదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిషం శాంతి శాంతి శాంతి హరి ఓం శివ హం శ్రీ